కాబట్టి య్ పీపుల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి ఇదొకటి నేను గమనించాను ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను గణేష్ మహారాజు స్టోరీలో నేను చెప్పాను తర్వాత వాళ్ళు అమెరికాలో నేను యంగ్ పీపుల్ వాళ్ళు సత్యనారాయణ వ్రత కథని వాళ్ళు రిజెక్ట్ చేసుకోవాలి సార్ వాళ్ళన్నారు డీసీజ్ అంత ఎలాటబుల్ని లేచక్కలేదు వాళ్ళు ఎవరో అసలు యాక్సెప్ట్ చేయరా కదా వాళ్ళు ఒప్పుకోరా కదా మనకు తోచను కూడా తోచలేదు అలాగే రిజెక్ట్ మనకు అనిపించడం కూడా అర్థం వాళ్ళు ఆ రిజెక్ట్ చేసుకోవాలి బట్టి మీరు అలాగా ఏదో ఒక ప్రవాహంగా తోసుకుని పోతారంటే వాళ్ళు ఒత్తిపోతుంది ఒక ఆనెస్ట్ అప్రైజర్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఆనెస్ట్గా అప్రోచ్ చేస్తారు వాళ్ళు సో శంకరులు ఆనెస్ట్గా అప్రోచ్ చేస్తారు అంటే వీళ్ళు శంకర్లు అంతా గొప్ప కాదు నా అభిప్రాయం ఏంటంటే మీరు కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్ పెట్టుకుని అన్నింటినీ మోసుకుపోతే పోసుకోవాలి తప్ప మీరు ఆనెస్ట్గా అప్రైజ్ చేస్తే ఓవైపున అభిన్ననిమిత్తోపాధానం అని చెప్పి ఇంకోవైపున ద్వైతం నిలబెడతానన్నా ద్వైతాద్వైతం నిలబెడతానన్నా యూఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్ ఆనెస్ట్ అప్రైజల్లో అది కుదరదు ఆనెస్ట్ అప్రైజలు చేయాలంటే మీరు వెస్ట్రన్ రిలిజియన్స్ ఉన్నాయి వాళ్ళు అభిన్నమిత్ోపాదానం అని అందరు వాళ్ళు వాళ్ళు దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు నిమిత్త కారణమే ఉపాదానం ఏదో మహిమానం ఏదో ఏదో మీరు అలా ఎగ్జిస్ట్ చేసుకోవాలి అదే అదే అదే నిలబెట్టాలంటే అంతేకాని ఓ వైపున నిమిత్త ఉపాదానం అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ లాగా పూజ కొట్టి మళ్ళీనేమో ద్వైతం అంటే ఈ డెంట్ వర్క్ లేని చెప్తారు వాళ్ళ సిద్ధాంతంలో ఉందలా ఎందుకో తెలుసిన ఉపనిషత్తుల్లోకి వాళ్ళు ప్రవేశించారు కాబట్టి అసలు ఫండమెంటల్గా అభినందితో ఉపాదానం అనకపోతే వాళ్ళకి ఉపనిషత్తులు అడుగుపెట్టేందుకే అవకాశం లేదు ఎందుకంటే ఎతోవాహిమాని భూతాన్ని జాయింట్ అయ్యి పంచమీ వస్తుంది పంచమి అంటే అది కంట్రోల్లో వెలక్కాయిలా అంటూ ఉంటుంది అంచేత చేస్తారంటే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు ఉపాదానం అని యాక్సెప్ట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు సముద్రోదక దృష్టాంతం వన వృక్ష దృష్టాంతం దేవదత్త అవయవ దృష్టాంతం ఇలాంటి దృష్టాంతాలు పెట్టి వినివాడిని కొంత వ్యామోహపరిచి దాంట్లో ద్వైతాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తారు ఇంకా ఫైనల్గా ఇంకా ఆ డిక్రడేషను పరాకాష్ఠ అంటే గోతు అట్టడుకు వెళ్ళిపోయి వాడు ఏమంటాడో తెలిసిన అద్వైతం అంటే అద్వైతం అంటే నువ్వంటున్న అద్వైతమేం కాదు అద్వైతం అంటే విష్ణు ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళు ఎవళ్ళు దేవుడు కారణ అద్వైతం అని చెప్తాడు అది అది ఇంకా అట్టడికి వెళ్ళిపోయినవాడు ఇంకా ఇలా ఫిలాసఫీతో సంబంధం లేకుండగా అలాగే అటువంటి వాళ్ళతో మనం మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే అది ఫిలాసఫీ మాట కాదండి సరిపడిందా కదా ఆ వాక్యం సముద్ర ఏకోదకాత్మత్వత్ ఏకవిజ్ఞానవత్వా దేవదత్త చేసేసాం నేను చాలా చెప్పాను దేని మీద ఇంకెప్పుడు కంక్లూషన్ తస్మాత్ తస్మాత్ అంత అర్థమట్టు చూసినండి ద్వైతాన్ని అద్వైతాన్ని ఒకే గూట్లో కట్టేసి అదిలో ఒక కిచిడీ సిద్ధాంతాన్ని నిరూపించటము సంభవం కాదు గనుక శృతిన్యాయ విరోధ అభిప్రేత కల్పనా సార్ అభిప్రేతార్థ సిద్ధి కాదు అభిప్రేతర్థాసిద్ధి దీర్ఘం ఉంటుంది అభిప్రేతార్థ అసిద్ధి అనమాట కాబట్టి ద్వైతాద్వైతాన్ని పెట్టుకున్నది ఎందుకు అంటే శాస్త్రము గురువు శిష్యుడు అనే దాన్ని రక్షించడం కోసం అది అభిప్రేతార్థం దాన్ని కాపాడటం కోసం వాడు ద్వైతం పెట్టాడు నువ్వు అది ఎలాగూ కాపాడలేవు అది సిద్ధించదు ద్వైతం అని పెట్టడం వల్ల ఏది సిద్ధించాలో అది సిద్ధించకపోగా పైగా శృతికి విరుద్ధం స్మృతికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం న్యాయం అన్నదంటే రేషనల్ థింకింగ్ దానికి విరుద్ధం మూడు కలిసి ఉండాలి కేవలం శృతి స్మృతులే పనికి రాదు న్యాయం కూడా ఉండాలి రేషనల్గా మీరు థింక్ చేసి ఇట్లా ఉండాలి అంతేగాని కేవలం శృతి స్మృతి అనే మాట కుదరదు So ఈ విధమైన కల్పన ఎందు అభిప్రేతమైన అర్థము అంటే దేనిని పరిరక్షించటం కోసం వీడి కల్పన చేశాడో అది దొరకము లేదు శృతి స్మృతి న్యాయములకు విరోధం కూడా వచ్చి పడింది కాబట్టి తస్మాత్ యథా వ్యాఖ్యాత అస్మాభి పూర్ణమద మంత్రస్ అర్థ కాబట్టి పూర్ణమ పూర్ణమిదం అనే దానికి మేము చేసిన వ్యాఖ్యానము మీరు మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోండి మళ్ళీ దాన్ని పరిశీలించుకోండి ఆ పరమేశ్వరుడు అద్వైయ రూపంగా పూర్ణుడు ఈ జగత్తు రూపమును బట్టి అసత్యము కల్పితము స్వరూపాన్ని బట్టి ఇది కూడా పూర్ణమే అవుతుంది ఆభరణాలు అనేకము అనే అని మీరు అంటున్నప్పుడు ఇంకా పూర్ణత్వం లేదు ఆభరణములు అనేకం భాషిస్తున్నాయే తప్ప వాస్తవంగా ఈ ఆభరణముల యొక్క అనేకత్వం అంతా కూడా దీని సారము దీని మూలంలో ఉండే స్వరూపము ఒకే బంగారము కాబట్టి బంగారంగా పూర్ణము ఆభరణాలుగా కల్పితము అలాగా మేము దాన్ని వ్యాఖ్యానం చేశాము మీరు దాన్నే మీరు స్వీకరించవలసినది అని చెప్పి పూజ చేశాను బలవంతం చేస్తారా ఏమి సో దిస్ ఈజ్ హవర్ ఇతిహాస్ టువే అంట్రస్ట్ అక్కడికి పూర్ణ పదహ వ్యాఖ్యానం అయిపోయింది ఇంక ఇప్పుడు మంత్రంలోకి వచ్చాం మంత్రం ఉందాము ఓం ఖం బ్రహ్మ అది మంత్రం దీంట్లో మూడు పదాలు ఉన్నాయి ఓం ఖం బ్రహ్మ ఆ మూడింటిని వ్యాఖ్యానం చేస్తారు ఇంకా తర్వాత మిగతా పాత్ర కూడా వస్తున్నాయి ఓం ఖం బ్రహ్మేతి మంత్రోయం అన్యత్ర అవినియుక్త ఇహ బ్రాహ్మణేన ధ్యానకర్మణి వినియోజ్యతే ఇది కిలకాండది కిలకాండ అంటే మిసిలేనియస్ ఇప్పుడు ఓం అనేది అనేక సందర్భాలలో దానికి వినియోగం చెప్పబడుతుంది ఇప్పుడు ఓమితి బ్రహ్మ ప్రసౌతి కైత్రీయములు చూశారు కదా అంటే ఆ యజ్ఞంలో ఋత్విక్కు ఆ కర్మను చేసే ముందు ఓ అని చేస్తాడు అంటే మీకు ఓముకి వినియోగం వచ్చేసిందిగా ఓమితి వినియోగం ఓమితి సామాని గాయంతి సామగానం చేసే ఉద్ఘాత ఓం అని సామగానం చేస్తారు కాబట్టి అక్కడ ఓం అని ప్రారంభించి సామగారం చేస్తారు ఓముకి వినియోగం వచ్చేసింది అప్లికేషన్ వినియోగం అంటే అప్లికేషన్ వచ్చేసింది ఆ విధంగా ఓంకి వేరు వేరు అప్లికేషన్స్ ఆయా సందర్భాల్లో ఉన్నాయి కానీ ఈ మంత్రం ఓంఖం బ్రహ్మ దీన్ని ఏం చేయాలి దీనికి వినియోగం లేదు ఏ వినియోగము లేకుండా అలా గాల్లో వెళ్ళాడుతోంది ఓంఖం బ్రహ్మ అని చేతనే కిలకాండలో పెట్టారు ఆ విధంగా అన్యత్రా కర్మలో వినియోగం లేకుండా ఉన్నటువంటి స్వతంత్రమైన ఉపాసనగా స్వీకరించాల్సి ఇక్కడ శృతి యొక్క అభిప్రాయం ఏమిటంటే దీన్ని ఒక కర్మయందో అన్యత్ర అంటే ఓ కర్మ ఎందో ఓ ఉపాసన ఏందో వినియోగించమని కాకుండా దీన్ని ఒక స్వతంత్రమైన ధ్యాన కర్మగా ధ్యానం కూడా మానసిక క్రియా సో ధ్యానము చేసుకునేటువంటి ఒక స్వతంత్రమైన మంత్రముగా దీనిని మీరు స్వీకరించండి అనే అభిప్రాయం ఓం ఖం బ్రహ్మ ఇండిపెండెంట్ మెడిటేషన్ ఇంకొక కర్మలో లేక ఇంకొక ఉపాసనలో ఒక పార్ట్గా కాదు ఇండిపెండెంట్ మెడిటేషన్ ఆ విధంగా దీనికి వినియోగాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది జీవితే ఏమిటి ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుంది క్రమంగా మోక్షాన్ని పొందుతారు మెడిటేషన్ చేస్తే క్రమముక్తి అంటారు అంటే అంతఃకరణ శుద్ధమవుతుంది ఆ తర్వాత మీరు చేసే శ్రవణ మననాలు నిధ్యాసనాలు శ్రవణ మననాలు మెడిటేషన్ అనేది నిధ్యాసనంలోనే ఉండది శ్రవణ మరణాలు చాలా సక్సెస్ఫుల్గా ప్రొలాంగ్ ప్రొసీడ్ అవుతాయి మీరు స్వరూపాన్ని తెలుసుకుని మీరు కృతాప్తులవుతారు అది దాని యొక్క వినియోగం అంతేగాని ఈ ఓంకారము ఈ ఖం బ్రహ్మానే మంత్రాన్ని ఓ కర్మలో భాగంగా చేసి ఆ కర్మను పూర్తి చేసి ఆ పుణ్యం సంపాదించి ద్వారా ఏదో మరొకటి పొందుత ఆ పరిస్థితి ఇది కాదు అత్రమేతి విశేష్యాభిధానం ఖమితి విశేషణం అభిధానం అంటే పదము ఇప్పుడు మీరు ఓం అలాగే పెట్టండి ఖమ్ బ్రహ్మ చూడండి రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాల్లో విశేషణము విశేష్యము బ్రహ్మ అనేది విశేష్యము ది క్వాలిఫైంగ్ ఖమ్ అన్నది విశేషణము ది క్వాలిఫైయింగ్ పదము అంటే బ్రహ్మను ఖమ్ విశేషణంగా ఉన్నది ఎగ్జెక్టివ్ అనమాట సంస్కృత భాషలో ఈ క్వాలిఫైడ్ క్వాలిఫైయింగ్ రెండు కూడా నౌన్స్ ఉంటాయి సంస్కృతంలో ఇది నౌనే అది నౌనే మీరు ఇంగ్లీష్ సంస్కారంలో అలా ఉండదు ఇంగ్లీష్ సంస్కారంలో నౌన్ వేరు ఎడ్జెక్టివ్ వేరు ఆ పదముని బట్టి కూడా ఇది నౌన్ ఇది ఎడ్జెక్టివ్ అని మీరు చెప్పగలుగుతారు గుడ్ అన్నారు అనుకోండి గుడ్ ఈజ్ నాట్ ఏ నౌన్ గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ గుడ్ బుక్ బుక్ ఈజ్ ఏ నౌన్ కాబట్టి పదముల ఎన్ని రకాల పదాలు ఉన్నాయి అంటే నాన్ ఎగ్జెక్టివ్ అని అలా ఇంగ్లీష్లో లెక్కేసుకుంటాం సంస్కృతంలో అలా కాదు ఎన్ని రకాల పదములు ఉన్నాయి నా ఉన్న నామవాచకము అదొక పదం విశేషణము అది కూడా సమానంగానే ఉంటుంది ఒక రాంతఃస్ పుణింగో రామశబ్ద రాముడు నామవాచకం కదా అది నామవాచకం అవునా నా అకారాంత పుల్లింగ శ్వేతశబ్ద తెల్లనిది రామ రామౌ రామా శ్వేత శ్వేతౌ శ్వేత శ్వేత ఏమిటది విశేషణం కాబట్టి విశేషణము విశేష్యము రెండు శబ్దము ఒకే రూపంలో ఉంటాయి విశేష్యం ఏ రూపంగా ఉంటుందో విశేషణం కూడా అదే రూపంగా ఉంటుంది మరి అప్పుడు విశేషణ విశేష భావమును ఎలాగ ఎస్టాబ్లిష్ చేయటం అంటే రెండు ఒకే విభక్తిలో ఉంటాయి ఇప్పుడు రామ రామ ఏ విభక్తి ప్రథమా విభక్తి ఏకవచనం నీల శ్యామ నీలమేఘ శ్యామ శ్యామ ఏ ఏ పదం అది విభక్తి ఏకవచనం కాబట్టి శ్యామ అనేది రామకి విశేషణము అవుతుంది రామాహ లేకపోతే రామ అనుండి శ్యా శ్యామౌ అని ఉందనుకోండి అది ద్వివచనం అది ప్రథమ ప్రథమ ఏకవచనం కాబట్టి ఇది దానికి విశేషణం అవ్వదు రామ అనుండి శ్యామం అని ఉందనుకోండి శ్యామం ద్వితీయ విభక్తి లేకపోతే శ్యామేనా అని ఉందనుకోండి శ్యామేనా తృతీయ విభక్తి అది వెళ్ళి రామహాకి విశేషణం అవ్వదు కాబట్టి విశేషణం అవ్వాలంటే సమానమైన లింగము సమానమైన విభక్తి సమానమైన వచనము అవ్వాలి ఎప్పుడైనా లింగంలో తేడా రావచ్చు అది నిత్య లింగాలు ఉన్న చోట అది కుదరకపోవచ్చు బట్ వచనము విభక్తి సమానంగా ఉంటుంది దానికి ఒక పేరుండే అదేమిటంటే సమానాధికరణ్యము అని అంటారు అంటే సమానమైన అధికరణమును కలిగి ఉంట అధికరణం అంటే వచన విభక్తులు విభక్తి వచనం సమానంగా ఉండుక దాని పేరు సమాన అధికరణ ఆ లక్షణానికి పేరేమి సామానాధికరణ్యము ఇప్పుడు ఖం బ్రహ్మ ఇది సామానాధికరణ్యం బ్రహ్మ నపూంసకలింగ శబ్దం ప్రథమావిభక్తి ఏకవచనం ఖమ్ నపూంసకలింగ శబ్దం ప్రథమావిభక్తి ఏకవచనం కాబట్టి ఈ రెండు శబ్దాల్లో ఒకటి నౌన్ ఒకటి విశేషణమో ఒకటి విశేష్యమో అవ్వాలి బ్రహ్మ విశేష్యం బ్రహ్మ విశేషం ఖం విశేషం శ్యామ రామ అన్నారని పండేది దాంతో ఏది విశేషణం ఏది విశేషం దాని ముఖం చూస్తే తెలియట్లేదు నల్లనివాడు రాముడు దీంట్లో విశేషణం ఏది నల్లనివాడు విశేష్యమేది రాముడు సందేహం ఉందా లేదుగా అలాగే ఇక్కడ ఖం బ్రహ్మ ఆ బ్రహ్మ అనేది ఖం ఖం ఖమ్మనే విశేషణము గలది అదే అన్నారు అభిధానం అంటే పదం విశేష్య అభిధానం అంటే విశేష్యమును చెప్పే పదము ఖమితి విశేషణం అంటే విశేషణాభిధానం అనమాట విశేషణమును చెప్పే పదము విశేషణ విశేష్యోచ సామానాభికరణ్యేన నిర్దేశ నీలోత్పలవత్ ఖం బ్రహ్మేతి ఈ విశేషణ విశేషములు రెండు పదాలున్నాయి ఈ రెండింటినీ శృతి చెప్పెట్టింది అక్కడ పెట్టింది ఎలా పెట్టింది సమానాధికరణంగా పెట్టింది సమానాధికరణైనా నిర్దేశం చేసి కాబట్టి వాటి ఎందు విశేషణ విశేష భావాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం ఎలాగంటే పెద్ద కష్టమేం కాదు నీలోత్పలం సమాసం అది సమాసపదం విడదీయండి సమాసపదాన్ని విడదీసుకోవచ్చు విగ్రహవాక్యం చెప్పండి నీలం ఉత్పలం అని వస్తుంది నీలం ఉత్పలం ఉత్పలం విశేష్యం నీలం విశేషణం నీలం ఉత్పలం సమానాధికరణం నీలవర్ణము గల నల్లని కలువ నల్లనిది కలువ ఇప్పుడు ఈ సామానాధికరణ్యానికి డెఫినేషన్ ఎలాగంటే వేరువేరు పదాలు ఉంటాయి వేర్వేరు అర్థాలు ఉంటాయి కానీ ఒకే వస్తువుని చెప్తాయి అది సమానాధికరమే అర్థమైందండి ఇప్పుడు నీలం ఉత్పలం అన్నప్పుడు పదాలు వేరు ఒకటి నీలం ఇంకొకటి ఉత్పలం వేరువేరు పదాలు కదా అదే ఒకలాగే అనిపిస్తున్నాయా వేరే కదా ఓకే అర్థాలు కూడా వేరండి నీలం అంటే నల్లనిది ఉత్పలం అంటే కలువ సేమర్థం కాదు వేరు వేరు అర్థాలు అర్థాలు వేరు పదాలు వేరు పదాలు వేరు అర్థాలు వేరు కానీ నల్లనిది ఏది కలువ కలువ ఏది నల్లని ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఒకటే దాన్ని సమానాధికరంగా ఉంటారు ఇప్పుడు కం బ్రహ్మ అది పరిస్థితి కమ్మంటే ఆకాశం వేరేమీ కాదు ఆకాశండి ఆకాశం అంటే ఏదో అనుకున్నారు ఇదే మీ చుట్టూ ఉందిగా ఆకాశం ఇప్పుడు కూడా మీరు ఆకాశాన్ని చేప సముద్రాన్ని చూసినట్టు చూడడం అభ్యాసం చేయాలి దానికి అది దృష్టాంతం మీరు అలా చూడరు చేప సముద్రాన్ని చూసినట్టు చూస్తారా చేపకి సముద్రం ఏమిటది ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ లైఫ్ దాన్ని ఆ సముద్రంలో చేప ఎలాగ సంచారం చేస్తుంది తర్వాత ఇంకో రహస్యం ఉంది సముద్రం అనంతం కానీ చేప భయపడదు ఆ సముద్రం యొక్క ఇంత ఇంత సముద్రం ఉంది ఎవరు అని భయపడదు ఎందుకో తెలుసిన ఇట్ ఈజ్ ఎట్ హోమ్ ఇట్ ఈజ్ ఎట్ హోమ్ చేప బయటికి తీస్తే భయపడుతుంది కానీ సముద్రంలో భయపడదు అవి బాబోయ్ ఇంత సముద్రం ఉంది కదా మనం భయపడతాం మనం ఎలా భయపడతా ఉంటే పెద్ద ఇల్లు చూపించారు అయిపోయి ఇంత పెద్ద ఇల్లు ఏమిటండో ఇలా చీకటి పడిందంటే ఇంకా ఎవడో ఎవరికి కనుకుండా భయపడతాం చెన్నీళ్ళు చూపి ఎవరన్నా ఇంత ఇరుగుగా ఉంది ఒకళ్ళు ఒకళ్ళు దానికి వాళ్ళ ఇబ్బంది పడుతుంది వాళ్ళని మనిషిని సాటిస్ఫై చేయడం ఎవరికి కొంత సచ్చారు మనుషులు అలానే ఉంటారు అసంతృప్తి అక్కడ నిర్మాణమై ఉంటుంది ప్రతి మీద అది అప్లై అవుతూ ఉంటుంది కాబట్టి చాప సముద్రము అనే ఆ దృష్టాంతం మనసులోకి పెట్టుకోవాలి ధ్యానం చేప సముద్రము చేప సముద్రము చేప సముద్రము ఏడాదిలో సేమ్ వే నేను ఈ ఆకాశం నందు ఉన్నాను ఏమండి మీరు చేపను అడగండి దేవుడు ఏది అని అడగండి చేప అంటే ఏం చెప్పాలి సమాధానం తెలివైన చేప అయితే ఏమని చెప్తుంది సముద్రమే దేవుడు కానీ బాగా చదువుకున్న చేప అయితే ఏం చెప్తుందో తెలుసిన సముద్రం దేవుడు హృదయంలో ఉన్నాడు దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉన్నాడు బాగా శాస్త్రాలన్నీ బాగా చదివి చేప అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడు మరి సముద్రం సముద్రం ఏటో సముద్రమే నువ్వు సముద్రం నేను వేరు సముద్రం వేరు దేవుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఇది ద్వైత చేప ద్వైతం చేప అలాగే ఉంది అదే అద్వైతం చేప అయితే ఏముంటుంది ఉన్నది సముద్రమే నేను సముద్రం నుంచే పుట్టాను సముద్రం నుందే నా మనుగడ నేను మళ్ళీ సముద్రంలోనే విలీనం అయిపోతాను నేనేం బయట నుంచి వచ్చి ఎగిరి వచ్చి సముద్రంలో పడలేదు సముద్రంలోనే పుట్టాను ఉన్నది సముద్రం ఆ సముద్రమే దైవము నేను ఆ దైవంలో విలీనమైపోతున్నాను అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాను ఖం బ్రహ్మ ఆకాశ ధ్యానం నేను మెడిటేషన్స్లో ఈ ఆకాశ ధ్యానం చాలా చేయించిన ఎందుకంటే చాలా విలువైన ధ్యానం మీరు ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఈ క్షణం ఈ క్షణంలో మీ సంసారం అంతా డ్రాప్ అవుతుంది ఆకాశ ధ్యానంలో ఉండే మహిమది మీరు ఆకాశాన్ని ధ్యానం చేయగల ఎలాగండి అని ఏం చెప్తారో ఎలాగండి అంటే ఏం చెప్తారండి ఆకాశాన్ని ఎలా వర్ణిస్తారు ఏదైనా బొమ్మ అయితే వర్ణించవచ్చు మీరు శ్రీకృష్ణుడిని ధ్యానం చేయరా అన్నారనుకోండి ఎలా చేయమంటారు అంటే మోరు ముకుట అంతా ఏదో పాట హట రాసి పద్యమంట సార్ ఈ దీని ప్రకారం ధ్యానం చేయాలి ధ్యాన శ్లోకం అని ఇస్తారు వీడి జీవితం అంతా ఖర్చు పెట్టినా ఆ ధ్యాన శ్లోకం వీడికి వర్కౌట్ కాదు నేను చెప్తున్నా మీకున్న సత్యం ఇప్పుడు గాయత్రి చెప్పని చేసుకో మీరు ధ్యాన శ్లోకం ధ్యానం చేయండి ముక్తా విద్రుమ హేమనిధవళా ఏ హి ముత్యము వర్ణము పగడము వర్ణము ఇంకొక వర్ణము ఇంకొక వర్ణము ఈ ఐదు ముఖాలు ఐదు వర్ణాలుగా ఉన్నాయి ధ్యానం చేయండి చూస్తాను మీరు ధ్యానం చేస్తు ఒక్క వాక్యం మొత్తం శ్లోకం అంతా ఉండదు ఆ ఒక్క ముక్క ధ్యానం చేయండి ముక్తావిద్రమహేములు ఏధవళ ఛాయ్ ముఖై చేయండి అంత అది అంత అదంతా చేయండి మీరు మీ మనస్సు నిలబడరు కాబట్టి ఏం చేస్తారు యాడ్ సంబోర అంతే కదండి శేషం పూరయేత్ ప్రేక్షణి ఐదు ముఖాలు వేరు వేరు రంగులు వీడు ఎలాగూ ధ్యానం చేయలేడు కాబట్టి ఇంకా కాబట్టి ఏమిటి శ్లోకాన్ని రిసైట్ చేయగలుగుతారు దట్ హీ కళ్ళు కాబట్టి శ్లోకం పూర్తి చేసేస్తే దాన్ని రిసైట్ చేసేసి మన పని మనం చేసుకుని అందరూ అదే చేస్తారు నేను ఒక జీవితకాలం అదే చేసి మీకు చెప్తున్నా నేను ఆనెస్ట్గా చెప్తున్నా ఎక్కొచ్చి ఆ క్రెడిట్ మీరు నాకు ఇవ్వచ్చు స్వామీజీ పాపం న్యాయంగా చెప్తున్నాడు హానెస్ట్గా చెప్తున్నాడు వేషాలు వేయట్లేదని ఆ క్రెడిట్ నాకు ఇవ్వచ్చు ఇతని జీవి నాకు క్రెడిట్ గాయత్రి ఉపాసన ఇదిశాను ఇది అదే అని నేనేమో చెప్పట్లేదు ఆ గాయత్రీ దేవి నాకు సాక్షాత్కరించిందని చెప్పట్లేదు ఒక ఆయన ఏమన్నాడో తెలుసిన నాకు రాధాదేవి రెండుసార్లు సాక్షాత్కరించిందన్నాడు ఆయన పుస్తకంలో రాక్షసాడు ఆయన నేను మొన్న పత్రికలో జరిగాను ఒకసారి ఐదు వందల సంవత్సరాల సంవత్సరాల క్రితం ఆయన ఆయన పునర్జన్మల పూర్వజన్మలన్నీ ఆయనకు తెలుసు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన బృందావనం వెళ్ళి తపస్సు చేశాడు ఐదు వందల ఏళ్ల క్రితం అప్పుడు అక్కడ ఆయనకి రాధాదేవి ప్రత్యక్షాలు అదొకటి ఐదు వేల ఏళ్ల క్రితం ఆయన బృందావనంలోనే ఉన్నాడు అప్పుడు రాధాదేవి ఆ కృష్ణుడితో కలిసి ఏదో రాధాకుంజ నిపుంజలోకి వెళ్ళేప్పుడు ఈయన చూశాడు ఈయన కనపడిన కనపడి అని హీ క్లెయిమ్ ఇస్ లైక్ హీ క్లెయిమ్ ఇస్ లైక్ ఇప్పుడు యూ డిస్ప్రూవ్ ఇట్ మీరు డిస్ప్రూవ్ చేయండి ఎలా చేస్తారు చూడండి సో ఆ రకంగా గాయత్రి నేను గాయత్రి ఉపాసన ముప్పై ఏళ్ళు చేశాను గాయత్రీ దేవు నాకు కనపడిందంటే ఏదో చెప్పచ్చు సో ఇదంతా డైగ్రెషన్ పాయింట్ ఏమిటంటే మీరు ఆకాశ రూపధ్యానం చాలా కఠినమండి మీరు చేయలేరండి శ్రీకృష్ణుని ధ్యానం చేయి ఓకే ధ్యానం చేయి పూజ్య స్వామికి బాగా చెప్తారు ధ్యానం చేయి పాదాది కేశ అంతా చేయాలి అంటే ఇక్కడ మొదలుపెట్టి పాదాలు దాకా పాదాల దగ్గర మొదలుపెట్టి ఇక్కడ దాకా ఇక్కడ మొదలుపెట్టు ఓకే మొదలుపెట్టు మోర ముక్కుట అంటే శిరస్సుపై కిరీటము గలదు ఓకే కిరీటము తర్వాత పింఛము గలదు సరే నీలమేఘ శ్యాములు ఇప్పుడు కీంచం పోయింది కిరీటం పోయింది ఈ లోపల వేగిరిదక్కపోయి ముక్కు సంతంగ పువ్వు వరే ఉన్నది ఆ ముక్కు ధ్యానం కంఠం శంఘం వల ముక్కు పోయింది ఒకటి చేయండి మీరు నేను చూస్తాను ఉంటే వేషాలు వేయడం కాదు చేయండి ధ్యానం చేయి మీరు ధ్యానం చేయి అలా కాదండి కదా యూ కెనాట్ డూ ఇట్ కొంచెం సొంత ఏమన్నారో తెలుసినా నువ్వు ధ్యానంగా చేయడం అది నువ్వు ధ్యానం చేయలేవురా నీ వల్ల ఉన్నది నీకు అది నచ్చితే ఆ విగ్రహం ఒకటి కొనుక్కొని పెట్టుకుని పూర్చేమన్నారు క్లీన్గా ఉండాలే వెరీ క్లీన్ ఆ ముక్తాభిద్రమ హేమనీల అని చెప్పారు ఆయన మేమేం చేసామంటే చిన్నప్పుడు తీర్థంలో ఫోటో ఒకటి వచ్చింది గాయత్రి ఫోటో ముక్తాభిద్రమ హేమనీల అనే శ్లోకం కూడా ఉంది గిట్ట నాకు అంటపడింది నేను పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాను నేను మా నాన్నగారిని నాకు ఆ రణాలు ఇవ్వమని చెప్పాను ఏదైనా ఆ రణాలు షాపులో ఉందా ఆ ఫోటో అలాంటి షాప్ ఒకటో ఎనీథింగ్ సిక్స్ ఎనీథింగ్ ఏదైనా సరే సిక్స్ అనవర్స్ దాని ఖరీదు అలాంటి నాకు ఆరుణాలు కావాలి ఏదే ఆ రణాలు అక్కడి నుంచి వస్తారు చాలా ఎక్కువ అమౌంట్ ఇప్పుడు అర్జెంటుగా ఆ రణాలు ఉంటే అక్కడి నుంచి కాదు నువ్వు ఇవ్వాల్సిందే ఎందుకో తెలిసినా గాయత్రి ఫోటో ఎందుకునో నీకు ఫోటో అంటే అవును మంత్రం అదేమో మా శ్లోకం అది బుద్ధికి నిలబడదు అంటే సరే అయితే వాడికి వారు నాలుగు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఇచ్చారు నేను ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టాను అది ప్రయాణం యూనివర్సిటీకి వెళ్ళేప్పుడప్పుడు పెట్టులో అది కూడా పెట్టుకోవడం ఎందుకంటే బుద్ధి నిలబడదండి ఫోటో ఉంటే కనీసం సంథింగ్ సో స్వామీజీ ఏమన్నారంటే విగ్రహం ఒకటి పెట్టుకో కొనుక్కో విగ్రహం ఒకటి ఫోటో పెట్టుకో దానికి పూర్తి చేసేది పనే అయిపోయింది క్లీన్గా ఉంటుంది నువ్వు ఇలా కళ్ళు మూసుకునే ఐదు ముఖాలు అంటే ఏం ఐదు ముఖాలు అసలు ఏది నువ్వు నిలబడి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే శబ్దం మీదే పెట్టుకోవాలి కోపం శబ్దం మీద నిలబడుతుంది మనస్సు చాలా బెటర్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఏమండి దానికంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఏమిటో చూసినా ఖం బ్రహ్మ ఆకాశాన్ని ధ్యానం చేయండి ఎలాగంటే నన్ను అడగద్దు మీరు కళ్ళు మూసుకుని చేయండి అంతే కళ్ళు మూసుకుని ఆకాశాన్ని ధ్యానం చేయండి మీకేమవుతుందో మీరు చూసుకోండి ఏమవుతుందో తెలుసునండి మీ మనస్సులో ఉండే క్లేషములు పోతాయి శోకం పోతుంది మోహం పోతుంది అన్నీ పోతుంది ఎడ్యుకేషన్ పోతుంది కామనలు భయాలు పోతాయి సంకల్పాలే పోతాయి మనస్సే నో మనస్సు నేను అనే అహంకారం పోతుంది పరిచ్ఛేద భావం పోతుంది ఇంకా ఇవన్నీ పోతే ఏం మిగులుతుందండి ఏం మిగులుతుందో తెలుసిన ఆకాశం మిగులుతుంది ఆకాశమే బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది విశేషణ విశేషాలు మీరు ఖమ్ అనకుండగా కేవలము బ్రహ్మ అంటే ఒక పెద్దది అనే అర్థం వస్తుంది శంకర్లు అసలు నేను అంకేతనే బ్రహ్మ అంటే ఒక పెద్ద బండరా ఏదో ఉందని అనుకోకం గ్రాన్ని నేను చెప్తూ ఉంది ఇవ్వండి ఎందుకంటే ఆ ప్రధానంగా అర్థం వస్తుంది బ్రహ్మశబ్ద బృహద్ వస్తుమాత్రాస్పద అవిశేషిత బ్రహ్మశబ్దానికి మీరు విశేషణం వేయకపోతే ఇక్కడ వేశారు ఖం బ్రహ్మ అన్నారు అలా విశేషణం వేయకపోతే ఏమంటుందో తెలిసిన అది ఒక పెద్ద బండరాయి లాంటిది అనే సెన్స్ వస్తుంది బృహద్ వస్తు మాత్ర గోచర ఆస్పద అంటే గోచర అంటే ఇట్ బికమ్స్ ద మీనింగ్ ఇట్ ఇట్ బ్రింగ్స్ టు ద మైండ్ ఏ బిగ్ ఆబ్జెక్ట్ అది బ్రహ్మ దాన్ని ఓ ఆబ్జెక్ట్ ఉంటుందండి దానికి రూపు రూపురేఖ ఏముండవు ఓ పెద్ద బండరాయి సో ఎలాగంటే ఆస్ట్రేలియాలో ఆ డిజర్ట్లో మధ్యలో ఒక పెద్ద బండరాయ్ ఒకటి ఉంది దానికి ఏదో ఉలుగు అనో ఏదో పేరుంది ఏదో ఉలుగురువో ఉగురు అని ఏదో పేరుంది ఆస్ట్రేలియాలో ఉండేది అది ఎంత బండరాయంటే అది భూమిలోంచి చాలా పైకి వస్తుంది మనం సికింద్రాబాద్ హైదరాబాదు కలిపితే అంత ఉంటుందో పెద్ద బండరాయ్ నొన్నగా ఉంటుంది ఎట్టుగా చాలా ఎక్కువ ఉంది దాన్ని బ్రహ్మా బ్రహ్మాదేవుడు ఇక్కడ అలా బృహద్ వస్తు లేదా మీకు ఎవరికైనా తెలుసు ఉండొచ్చు మౌంట్ కిలిమంజారు అని ఒకటి ఉంది ఎక్కడ కీనియాలో ఉంది కీనియాకి టాన్జానియాకి బోర్డర్లో ఉన్నది కానీ కీనియా వాళ్ళు మాదే మాదే మౌంట్ కిలిమంజారు అని వాళ్ళు అంటారు వాళ్ళేం అంటారు టాన్జానియా వాళ్ళు కూడా మౌంట్ కిలిమంజారో మాదే అంటారు ఈ టూరిస్టు వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ ఉంది మొత్తానికి కీనియాలో కొంత చాలా పెద్దది అది కొంత ఇటు ఉంది కొంత అటు ఉంది దాన్ని ఇటు నుంచి వేక అటు నుంచి వేక అది ఎంత ఉంటుందంటే మౌంట్ కిలుమంజారో ఇలాగా ఇలా లేస్తుంది ఆకాశంలోకి ఫ్లాట్గా ఉంటుంది పైన ఆ పైన హైదరాబాద్ పట్టేస్తుంది అంత విశాలంగా ఉంటుంది బ్రహ్మ అంటే అది వాళ్ళకి అలాంటి అర్థం వస్తుంది అటువంటి కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నది అది కాదు అందుకోసం విశేషణం చేశాను అలాంటి ఓ పెద్ద బండరాయనో లేదా పేర్థది పేర్థది అంటే పురాణాల్లో వేస్తారు వర్ణం వైకుంఠం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది అది ఎంత పొడవు ఉంటుందంటే ఐదు వందల కోట్ల యోజనాల పొడవుంటుంది అంటాడు అనేదో చెప్తాడు సహస్ర కోటి యోజన విస్తార అంటాడు వెయ్యి కోటి యోజనాల యోజన అంటే ఆరు మైళ్ళు ఎనిమిది మైళ్ళలో వెయ్యి కోట్లు అన్న తర్వాత ఎనిమిది మైలు అయినా ఒకటే ఆరు ఒకటి రెండు వేలు లేదా ఒకటే ఇంక బీకా బుద్ధికి వచ్చి నెంబర్ అలా కాదు అంత కాంపౌండ్ వాళ్ళు ఉంది అంటారు దాని అర్థం అంటూ తెలుసిన కాంపౌండ్ వాళ్ళు అనేది ఏమీ లేదు అని అర్థం అది అనంతము అంతేగాని ఫిజికల్గా కాంపౌండ్ వాళ్ళు ఉందని కాదు ఫిజికల్గా కాంపౌండ్ వాళ్ళు ఉందంటే ఆ ఫిగర్ ఏదో కొంత రీజనబుల్గా ఉండాలి అతిశయోక్తిలో పురాణం అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది పురాణ నిర్వచనం పురాణంలో అతిశయోక్తి ప్రమా ప్రధానంగా ఉంటుంది అది ముందు మీరు అర్థం చేసుకుని పురాణంలోకి వెళ్ళాలి కాబట్టి అంటే దాని అభిప్రాయం కాంపౌండ్ వాళ్ళు పెట్టగలిగేది కాదే అది అది స్పేస్కి అతీతమైనది అని అభిప్రాయం ఎనివే సోఃఖం బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే చాలా పెద్దది అవును పెద్దదేనండి అది ఎంత పెద్దదంటే ఆకాశం అంత పెద్దది ఆకాశమే బ్రహ్మ ఇంకా అంతకంటే పెద్దది ఇంకేమీ లేదు అది బ్రహ్మ ఆకాశము బ్రహ్మ ఆకాశం అనడం చిన్న పెద్ద భావనలన్నిటికీ అతీతమైనది ఎందుకంటే చిన్న పెద్ద అన్ని ఆకాశం లోపలు ఉంటాయి చిన్నదన్నా ఆకాశం లోపలే ఉంటుంది పెద్దదన్నా ఆకాశం లోపలే ఉంటుంది ఇప్పుడు చిన్న రాయి ఆకాశంలో ఉంటుంది పెద్ద పర్వతము స్టిల్ ఆకాశంలోనే ఉంటుంది పెద్ద గ్రహము గురువు గురుగ్రహం పెద్దది వెయిటీ ప్లానెట్ బీట్ ఎక్కడ ఉంటుంది పెద్ద నక్షత్రము పెద్ద గెలాక్సీ పెద్ద బ్రహ్మాండము అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టి చిన్న పెద్ద అనే ఆ సెన్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ వాల్యూమ్ అదొకటి ఉంటుంది మైండ్లో నువ్వు ఆ మైండ్ యొక్క సంస్కారానికి అలవాటు పడితే ప్రతిదానికి ఒక వాల్యూమ్ని పెట్టేటువంటి లక్షణం నిర్మాణం అవుతుంది ఆ సంస్కారం నుంచి నువ్వు బయటికి రాగలవా ఇట్స్ ఛాలెంజ్ ఖం బ్రహ్మ అంటే అర్థం అండి ఖం బ్రహ్మ అంటే మైండ్కు ఉండేటువంటి పరి పరిమాణము పరిమాణము యొక్క వాసన ఏది కలదో ఆ వాసనకి అతీతంగా నీవు లేవాలి అటు వైజభవం యువరోన్ మైండ్ ప్రతిదానికి ఒక వాల్యూము ఒక నిడివి ఒక పొడవు ఒక లోతు పెట్టేటువంటి లక్షణం ఏది కలదో ఈ వైకుంఠం అక్కడి నుంచే వచ్చింది వైకుంఠం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందంటే దాని అర్థమే వీడప్పుడే వీడి వాసనల్ని దానికి పెట్టేశాడు ఏదో కొంత నిడి ఉండాలి ఆ కాంపౌండ్ వాళ్ళు గేట్ ఉంటుంది అక్కడి నుంచి లోపల బిల్డింగ్ ఉంటుందంటే అర్థం ఏంటి వీడప్పుడే వీడి సంస్కారాలనే దాని మీద చొప్పించినట్టుగా మీకు స్పష్టం కదా ఇటువంటి వేషాలన్నీ అది ఉపాసన కోసం చేస్తే చెయ్యి ఆ సందర్భం వేరు ఉపాసనా ప్రకరణలో అలా చెయ్యి బట్ ఇక్కడ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆల్ దాట్ అబౌ ఫ్రమ్ ఆల్ దాట్ సో నీవు అటువంటి వాసన పరిమాణము అనే వాసనకే అతీతంగా వెళ్ళాలి వెళ్తే ఏమవుతుందో తెలిసినా అండి మనస్సు ఉండదు మనస్సు విలీనం అయిపోతుంది అదే అవుతోంది మీకు ఆకాశం బ్రహ్మాని మీరు ఆకాశము యూ థింక్ అఫ్ స్పేస్ అంటే ఏమవుతుందో తెలిసినా యువర్ మైండ్ ఇస్ రిజాల్వ్ దట్ సింపుల్ ఇట్ ఈజ్ ఎందుకంటే దీనికి ప్రిన్సిపల్ ఉంది ఎలాగంటే ఇప్పుడు గ్లాస్ పెయిన్ ఉందనుకోండి గ్లాస్ పెయిన్ కొంత ఫిజిక్స్ చదివిన వాళ్ళు కొంత తెలుసుకోగలుగుతారు అర్థం అర్థం తలుపు రాయిపుచ్చు కొడితే ఏమవుతుంది పగిలి మొక్కలై కింద పడుతుంది అవునండి బుల్లెట్ గన్ పేల్చారనుకోండి ఏమవుతుంది క్లీన్ హోల్ ఏర్పడుతుంది ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ అర్థానికి ఎనర్షియా ఉంటుంది ఎనర్షియా అంటే అది స్థిరంగా పొడి ఉంటుంది కదల పండుగ ఏమంటే మీరు రాయి పుచ్చు కొట్టినప్పుడు రాయికున్నటువంటి స్పీడు అద్దము తక్కువ స్పీడ్ ఉంటుంది రాయికి అద్దం ఏం చేస్తుందంటే రాయికున్న స్పీడు తను పొందటానికి ప్రయత్నం చేస్తుంది ఆ నుంచి బయటికి రావడానికి ఆ ప్రయత్నంలో భాగంగా అది బిగించి ఉంది కనుక పగిలిపోతుంది ఎక్కడ కొట్టారో అక్కడి నుంచి మొదలై పగిలిపోతుంది ఎందుకంటే ఇట్ వాంట్స్ టు మూవ్ ఎలాంగ్ విత్ ది స్టోన్ but it cannot move so it breaks whereas bullet vesinapudu the speed of the bullet is so high that the addamo a speed ne acquire chese prayatnam cheyadu it remains quiet anchethanam that small part it acquires the speed of the bullet and it goes so అలా అర్థం చేసుకోండి దీని మీద కొంత ఫిజిక్స్ వాళ్ళని ఇంకా అడగచ్చు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వై అదేవిధంగా మీరు మనస్సుతోటి వైకుంఠాన్ని భావన చేయరా అని చెప్పారనుకోండి మీరు కాంపౌండ్ వాళ్ళతో మొదలు పెడతారు హీ ట్రైస్ టు ఫిక్స్ ఇట్ ఇన్ సర్టన్ సర్టెన్ వాల్యూమ్లో దాన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు దాంట్లో ఏం చేస్తాడంటే వీడికి ఈ టెర్మినాలజీ కూడా వాడతాడు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అది ఎంత పెద్దది ఉంటుందంటే ఆలోచిస్తాడు ఎంత పెద్దది చెప్పగలడో ఆలోచించి ఐదు కోట్ల యోజనాలు ఉన్నాయని చెప్తాడు వీడి ప్రాణానికి అది పెద్దది మరొకడైతే వెయ్యి కోట్ల యోజనాలు ఉందని చెప్పేలా వీరి ఆశీర్పడలేదు కాబట్టి వీడి మైండ్ తోటి దాన్ని అంతనే సెట్ చేశాడనమాట దాన్ని సపోజ్ ఐ గివ్ యూ ఏ మెథడ్ వేర్ you cannot set with your mind akasham brahma anna nanu konde okay you, you you set it nanu poduru meeru set chey you cannot do it the mind cannot do it therefore mind ayi potundante vilinam kham brahma akasham akasham dhyanam chey vilinadu antu anjathra daanni dhyanamiki upayena ga andu chestunnaru అత విశేషతే ఖం బ్రహ్మేది కాబట్టి విశేషణం లేకపోతే బ్రహ్మంటే ఏదో బండబద్దరా అనుకుని పోతారేమో అని ఖమ్మనే విశేషణాన్ని వేసి చెప్పినారు తత్ ఖం బ్రహ్మ తత్ ఓం శబ్దవాచ్యం ఇప్పుడు మీరు ఖం బ్రహ్మ ఆకాశ బ్రహ్మకు వచ్చారు ఆకాశ బ్రహ్మ మీరు ఆకాశమును ధ్యానం చేయండి ade brahma an chepparu you can do it you can do it and it will work but you had something more to that lagavalu sama you start with o so say om and meditate on the brahma you should do this chalag perfect kabate okay. nitaru ga kocho om anu akasha le dhyanam కొద్దిసేపు ఊరి చేస్తూ చేసి ఎంత రెండే నిమిషాలు నిటారుగా కూర్చుని ఓం మనస్సులో అనండి పైకి అనద్దు కళ్ళు మూసుకుని ముందు తనకి తాను చూసుకోవాలి తనలో తాను చూసుకోవాలి బీ యువర్ సెల్ఫ్ వాచ్ ద పోస్చర్ ఒకసారి పోస్చర్ ని చూసుకోవాలి అంటే బీ విత్ యువర్ సార్ అంటే ప్రపంచాన్ని గురించి అన్ని ఆలోచనల్ని డ్రాప్ చేసేయండి డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ జస్ట్ బీ విత్ యువర్ సార్ ఐ ఆమ్ అహంస్మి ఎప్పుడైతే అయామ్ అని ఉంటారో అక్కడికి విత్ డ్రాయిల్ కంప్లీట్ అయిపోయింది యూ హెవ్ టోటల్లీ విత్ డ్రాన్ ఫ్రమ్ ద వరల్డ్ అహమ్స్మి అండ్ ఆల్సో విత్ ఫ్రమ్ థాట్స్ నో థాట్స్ అహమ్స్మి ఇప్పుడు ఆకాశమును భావన చుట్టూ రూమ్ లో ఉన్న స్పేస్ హాల్ స్పేస్ ఆ బయట బాల్కనీలోకి వెళ్ళినప్పుడు ఆకాశం గేస్ పుస్తం కదా ఔటర్ స్పేస్ స్కై స్కై స్పేస్ ఒక విమానాలు వెళ్తూ ఉంటాయి స్పేస్ చాలా విశాలమైన స్పేస్ ఫైనల్గా ద ఇన్ఫినిట్ స్పేస్ అంటే గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు గెలాక్సీలు from a deep space uh -huh. there is a wonder amazement aacharya deep space infinite space how space se ant untundi infinite శ్చర్యం ఇప్పుడు ఓంకారాన్ని హృదయం నుంచి మానసికంగా భావన చేయాలి శాంతి శాంతి సింపుల్ గా కూర్చుని రిలాక్స్డ్గా కూర్చుని మెల్లగా కర్నూలు హరి పౌం తత్ సత శ్రీకృష్ణ వెల్కమ్ బ్యాక్ షెడ్యూల్ ఒకసారి చెప్తాను రేపు సోమవారం శివానంద ఆశ్రమంలో ఆదివారం శివనందాశ్రమంలో ఆదివారం ప్రధార విద్య ఇక్కడ బ్రహ్మ సూత్రం ఏదైతే ఉన్నారు సోమవారం ఇక్కడ శాస్త్రీయ క్లాస్గా శిక్ష మంగళవారం ప్రధాన క్లాస్ ఉంది గురువారం Thank mm -hmm. you.